వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది టీ బ్రేక్ అండి అర్థమవుతున్నదాముకేషన్ స్కిల్స్ క్లాస్ ట్రాన్స్మిటర్ రిసీవర్ మధ్యలో మీడియా ఉంటే కమ్యూనికేట్ చేయగలుగుతా చెప్పారు కానీ దిస్ అప్రోచ్ టోటల్లీ డిఫరెంట్ బాగుంది ఇప్పుడు ఏమైనా పనికొచ్చే పాయింట్స్ ఉన్నాయా లేకేదో జోకులు నవ్వులు ప్రశ్నలు సమాధానాలు అని అనిపిస్తోందా మనకి అర్థమయ్యే భాషలో అర్థమైతే చెప్తున్నారు ఇందులో తక్కువ ఏముందో చెప్పండి ఏం తక్కువైంది ఇప్పుడు ఈ పాయసంలో ఉప్పు కొంచెం తక్కువైందని సినిమాలో సునీల్ అంటాడు అలాగే సార్ ఇప్పుడు మీకు ఈ లెక్చర్ లో ఏం తక్కువైంది పర్సన్స్ మనకు అర్థం అవుతుంది బేసిక్ గా కొంత కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా కొంచెం బేసిక్స్ కూడా చెప్పాలి వాటి కమ్యూనికేషన్ చెప్పని సీనియర్ జూనియర్ కమ్యూనికేషన్ ఈజ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసీవరు సెండరు బ్యారియర్స్ ఈ మెకానిక్స్ కన్నా హృదయాన్ని స్పృశించే స్పర్శించే ప్రభావాన్ని కలిగించే కమ్యూనికేషనే కమ్యూనికేషన్ నా సిద్ధాంతం నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అర్థమైన విషయం ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత చదివి ఒక ఆయన దుర్మార్గుడు అవ్వచ్చు అవడు ఊరికే చెబుతున్నా ఒక ఆయన సన్మార్గుడు అదే ద్రోణాచార్యుడి దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళు కొందరు కౌరవులు అయ్యారు కొందరు పాండవులు అయ్యారు వీళ్ళ లక్షణాలలో ఉన్న తేడాలు మనకు తెలుసు అదే గురువు అదే సిలబస్ అదే ఎగ్జామ్ వీటి అర్థమైందా అదే గురువు అదే ద్రోణాచారు నాలో చెడున్నందుకు అందరిలో చెడు కనబడుతూ ఉన్నది నాలో మంచి ఉంటే అందరిలో మంచి కనబడుతుంది చెడు కనబడదు మనిషి వేరు అసూయ ఈర్ష్య ఇంకెవరూ నాలా ఉండటానికి వీలులేదు ఉంటే వాడిని నరికేయాలి ప్రైజెంట్ జలసియ నేను పరోక్షంగా చెప్పా కదా లెట్స్ ప్రొసీడ్ పర్ఫామ్ అయ్యా చిన్న పాయింట్ రైలు స్టేషన్ లో బయలుదేరినప్పుడు నిదానంగా ఉంటుంది ప్లాట్ఫామ్ మీద స్టేషన్ ప్లాట్ఫామ్ దాటినాక సో ఇప్పుడు నేను స్పీడ్ పెంచితే మీరే అనుకోకూడదు పాయింట్ నెంబర్ టూ रोटा कवर्णये पद्ड मुफ्त आ गल में पन्े वरक अंत इरव निम कम्यूनकेशन स्की चापर नि जेट स्पीड कंप्लीट सूपर फास्ट एक्सप्रेस स्पीड जेट स्पीड कंप्लीट कंप्लीट मिगल गम यानी पर्सनलमेंट रो टापिक कवर्टने अन्यायम कदा చపాల్సిన చెప్పాల్సిన పద్దతిలో చెప్పకపోతే మాకు నష్టం కదా అని మీరు అనొచ్చు దానికి నా సమాధానం ఏమిటంటే ఇక్కడ మన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో గానీ లేక ఇతరత్రా గానీ ఈ టాపిక్ల గురించి నేను ఉపన్యాసాలు ఇచ్చినవి రికార్డు చేసి నేను ఇంటర్నెట్కు అప్లోడ్ చేశా నీ కోపిక ఇది బానే ఉంది విందాం అనుకుంటే తీరిగ్గా వినొచ్చు మొత్తం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెక్చర్స్ ఫ్రీగా దొరుకుతాయి అన్ని డీటెయిల్స్ ఇస్తాను అర్థమైందా అందుకే నేను సార్ చాలా తొందరగా చెప్పినావు మాకు అర్థం కాలేజీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది కదా రెండోది వద్దులే ఇదే చెప్పు ఇవన్నీ వద్దు క్లియర్ యుషాల్ ప్రొసీడ్ సేమ్ థింగ్ అప్లైస్ టు అదర్ టాపిక్ ఆల్సో థింక్ మోర్ దాన్ యూ టాక్ అండ్ టాక్ లెస్ దాన్ యూ లిజన్ వినే విషయం ఎక్కువ ముఖ్యమని మాట్లాడటం తర్వాతనే వస్తుందనే సత్యాన్ని గమనించడానికి ఈ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక ఐదు నిమిషాలు మాట్లాడవ్యా అంటే ఆ విషయం గురించి పది నిమిషాలు వినండి పావుగంట ఆలోచించండి ఎంత ఎక్కువ ఆలోచిస్తారో ఎంత బాగా వింటారో అంత బాగా ప్రభావోపేతంగా మాట్లాడగలుగుతారు అంటే ఇంపార్టెన్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి ఆ తర్వాత కొంచెం సూపర్ స్ట్రక్చర్ పిల్లర్స్ లేపిన పిల్లర్స్ లేపినాక చేయాలా ప్రూఫ్స్ చక్కకు ఉండాలా పిల్లర్స్ లే ప్రూఫ్ వేస్తే సరిపోదు గొడవలు కట్టాలి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి అది అందులో ఉన్నటువంటి సూత్రం టు గెట్ యాక్షన్ టు ఎన్షూర్ అండర్స్టాండింగ్ టు పర్సేట్ టు గెట్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్ టు చేంజ్ బిహేవియర్ దట్ ఈస్ అ కమ్యూనికేషన్ గోల్ ఇందాక నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తూ థింక్ అండ్ స్పీక్ ఆ స్పీక్ అండ్ థింక్ అని అడిగారు థింక్ అండ్ స్పీక్ సార్ అన్నారు కానీ ఎన్నిసార్లు మనం ఈ విషయం తెలిసి తెలిసినట్టు ప్రవర్తిస్తున్నాం మనం ముందు ఠపీ అనేస్తున్నాం కదా ఆ తర్వాత ఆలోచన అంటున్నాం కదా ఎక్స్క్యూజ్మె అంటున్నాం కదా ఆలోచించి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి కానీ వెంటనే అలవాటవుతుందా అలవాటు అవ్వదు ఇన్ని సంవత్సరాలు బతికిన తీరును బట్టి ట మన ఇంటికి వెళ్ళాకనో ఆఫీసులోనో టైం అనేస్తాం మనం ఒక్క క్షణం ఒక్క సెకండ్ ఆగి ఆలోచించి మాట్లాడండి అంతే మన ఆలోచనల్లో ప్రవర్తనలో ఎదుటి వాళ్ల ప్రతిస్పందనల్లో మార్పు వస్తాయి కమ్యూనికేషన్ ఇస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మీనింగ్ నా మనస్సులో ఉన్న అర్థాన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను కమ్యూనికేషన్ ని వాడుకుంటున్నాను మీనింగ్ ఈజ్ నాట్ ఇన్ ది వర్డ్ బట్ ఇన్ ది మైండ్ ఏ మనస్సులో నుంచి శబ్దం లేక ఈ భావం ఉద్భవించిందో దానికి ఆ అర్థం వస్తుంది నీకు చిన్న బొమ్మ చూపిస్తాను నీకు అర్థమవుతుంది ఆ స్కూల్ టీచరు ఈ అమ్మాయిని ఒక పువ్వుని డిస్క్రైబ్ చేయి డం అర్థం వచ్చింది అంటే ఇది చూపిస్తున్నారంటే మీరు ఇందా నుంచి చెప్పిన దానికి మీరు మనసులో ఉంటే మా మనసులో అర్థం వచ్చిందా అనుకోకండి ఎగ్జాంపుల్ చెప్పిన అంతే డిఫరెంట్ మీనింగ్స్ చిత్తూరు ప్రాంతం వాళ్ళు ఉన్నారా పోని కొంచెం అరవన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పోని నీటిని ఏమంటారా అరవన్లో తన్నీ అంటారు కదమ్మా కొంచెం ప్రొనౌన్సియేషన్ తేడాతో తన్ని అని అంటారు కదా తన్ని కొండవా అంటే నీరు తీసుకురా అని అర్థం అంతకని ఇంకేం లేదు ఏమ్మా తన్ని అంటే తెలుగులో అర్థం ఏమిటి ఇప్పుడు మీకేమైనా అర్థమైందా తన్ని వేణువా అంటే నీళ్ళు కావాలా అని అడిగాను తన్ని అంటాడు గాడి కొడుకు తను పట్టుకున్నా వాడేం తప్పు చేసిండయా వాడి భాష నీకు రాదు వాడి మనసులో వేరే అర్థం ఉంది నీ మనసులో వేరే అర్థం వస్తుంది దీని తప్పట్టడం ఎందుకు నీకు అర్థం కాకపోతే అడుగువాడిని తన్ని అని అడుగు ఓహో వాడికి అర్థం అవుతుంది తన్ని అంటే కూడా తెలియదు చెప్పని ఒక గ్లాస్ నుంచి తన్ని వేణువా అంటాడు అర్థం కాలే ఒక క్షణంలో అర్థం అవుతుందిగా కోపం ఎందుకు వచ్చింది నీకు Think and speak. Benefits of effective communication quicker problem solving, better decision making, steady workflow, strong relations, better professional image. One question is, what do you say? The question is, what do you say? What do you say? What do you say? What do you say? What do you say? అంతే తప్ప దుర్మార్గుడు మనం బాగుకోరని వాడు మనకు చెడుపు చేసేవాడు వాడి దగ్గరికి వెళ్ళి నాకు సమస్య ఉంది చెప్పని చెప్పని అడగం మనం తెల తెలిసింది కదా కమ్యూనికేషన్ డూ సేవిటంటే ఐ కాంటాక్ట్ మాట్లాడుతున్నప్పుడు కళ్ళతో చూసి కళ్లల్లోకి చూసి మాట్లాడండి కానీ ఆ చూట వెంబరాసింగ్ చూడకండి ఉదాహరణ నేను ఇందాక మీ దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పమ్మా అన్నా చెప్పమ్మని అట్లనే చూడలేదు నేను చూసిన చూడలేదు చెప్పమ్మా చెప్పి మీరు చెప్పపోతే నేను వదిలిపెట్టారు మీరు చెప్పేంత ఇక్కడే ఉంటా చెప్పండి అని నేను వచ్చి ఇలా ఉంగి మీ దిక్కు చూసిన తర్వాత మీకు ఎంబరాసింగ్ గా ఉందా అయ్యో నన్ను మాట్లాడమనిపిస్తున్నాడు మాట్లాడాలి ఆలోచించాలని మీకు ఇతరులకు ఏమనిపించింది నేను చిలి చేస్తున్నట్టు అనిపించిందా నా దర్శనంతో మటుకు అనిపించదు అయ్యో ఆయన నా నుంచి కూడా సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనిపించుంటుంది భాష ఎన్ని లక్షల పదాలు మీకు తెలిసినా ఎన్ని భాషలు వచ్చినా భాషతో చెప్పలేని భావాలను కళ్లతో కన్వే చేయవచ్చు అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐ కాంటాక్ట్ యాక్టివ్ లిసనింగ్ వినటం అవే చెవులు ఉన్నాయి చెవులకు రెప్పలేవు కాబట్టి అందరూ వింటున్నారు కాబట్టి నువ్వు చెప్పినంత మాకు వినబట్టం లేదా కాదు యాక్టివ్గా వినండి and to your mind learn to live in the present concentrate your mind give full attention and listen actively apudu ane kai nedu chepparu ah cheppandi sir ah ada sangathi an antaru nenu active listen <laughs> indara cheppu vintuna inta roju itta ne avtadi avadu bilustha darakki cheppu cheppulesukuntaru cheppu ayy led antdi cheptal antau <laughs> chepal antau ayy led antau నీకు అది అర్థమైందా సార్ అందరు ఇళ్లలో ఉండే సీనేనా ఇది నాకు తెలుసు అందుకే అన్నా మూడవది అప్రోపరియేట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ముఖంలో ఎనభై కండరాలు ఉంటాయట మొత్తం లెక్క పెట్టాడు ఎవడో తీరుకున్న పెద్ద మనిషి ఏడు ఎక్స్ప్రెషన్స్ ముఖంలో సాధ్యమట ఏమన్నా అర్థమైందా మేము ఏదో అరవై అనుకున్నాం సార్ ఇన్ని ఉంటే స్టడీ చేసి ప్రయోగం చేయాలి మా మీద వద్దు ఆయన మీద ప్రయోగం చేయటం గురించి కాదు నేను చెప్తున్నది ఉన్న ఎన్ఫై కన్నరాలు ఏడు వేల ఎక్స్ప్రెషన్స్ అంటే అది స్టడీ చేసినా అని ఎంత జాగ్రత్తగా స్టడీ చేశాడు వితౌట్ నోయింగ్ ప్రాబబ్లీ వీఆర్ డిమాండ్ స్టేటింగ్ సెవెంటీ ఆఫ్ దో సెవెన్ ఎక్స్ప్రెషన్స్ అప్రోప్రియేట్ హెడ్ నాట్స్ తల ఊపటం కొన్ని ప్రాంతాల్లో అంటారు సరే అని వద్దని అంటారు రకరకాలుగా మెడ ఊపుతారు తల ఊపుతారు ఆ ప్రాంతంలో వాడికి అది తేలిగ్గా అర్థం అవుతుంది ఇంకో ప్రాంతం వాడికి అది వేరే అర్థం వచ్చేస్తుంది ఏమన్న అర్థమైందా స్వీట్ షార్ట్ అండ్ ది పాయింట్ అవసరం వస్తే మనం ఎగ్జామినేషన్ కు ప్రిపేర్ అయి వెళ్లినప్పుడు ఎస్ఏ ప్రిపేర్ అయి వెళ్తే షార్ట్ నోట్లు వచ్చింది అర పేజీలు రాసినాం షార్ట్ నోట్ కు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎస్ఏ వచ్చింది ఆరు పేజీలు సాగదీసినాం అవునా కదా అంతే అవసరం వస్తే ఎక్కువ చెప్పగలగాలి లేకపోతే దాన్ని సంక్షిప్తం చేసి చెప్పగలగాలి డూస్ ఐదారే నేను స్ట్రెస్ చేస్తే డోంట్ అంటే చేయకూడదు పెద్ద లిస్ట్ ఉన్నాయి ఆ చేయకూడని లిస్ట్ ఏమిటో చూద్దాం నాట్ టూ ఫాస్ట్ నాట్ టూ స్లో అవాయిడ్ టెక్నికల్ జార్గన్ డోంట్ ఫాలో వర్డ్స్ డోంట్ ఇ్నోర్ ఫీడ్ బ్యాక్ వెదర్ ఇట్ ఈస్ సైలెంట్ ఆర్ ఎలక్వెంట్ డూ నాట్ ఇన్స్టెంట్లీ రియాక్ట్ అండ్ మటర్ సంథింగ్ ఇన్ అందుకే ఇందాక ఒకటి పద్దాక లెక్క పెట్టమని చెప్పారు డూ నాట్ స్పీక్ ఇన్ అన్ ఇనాడిబుల్ కొందరు పదాలు మింగేస్తుంటారు ఆకలి ఎక్కువేస్తుంటారు వాళ్ళకి నేను మీకేం చెప్పదలుచుకుంటున్నా అంటే వెళ్ళొస్తాను ఎక్కడికి ఊరెళ్ళొస్తా ఇంటికెళ్ళొస్తా ఆఫీస్కి వెళ్ళొస్తా సినిమా అర్థమైందా ఏమర్థమైంది అస్సలు అర్థం కాదు ఎదుట వాళ్ళ అర్థం కాదు అంటే అసలు చేత కాదు అప్పటి నుంచి చూస్తున్న ఇరవై ఏళ్ల నుంచి ఏమర్థం చేసుకున్నావు నన్ను నువ్వు పెద్ద చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇదోటి మళ్లీ వీళ్ళు అలవాటు వీడికి తెలియకుండా డూ నాట్ ఎమ్ దిబడి అండర్స్టాండ్స్ యూ అందరూ అర్థం చేసుకుంటారు అనే భ్రమలో మనం ఉంటాం చాలా కష్టం అందరూ అర్థం కాకపోవచ్చు అందరికీ అర్థం కాకపోవచ్చు డూనాట్ గ్లాన్స్ అవే వైఎల్ బై డిస్ట్రాక్ట్ ది స్పీకర్ ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూడాలి చూసిన తర్వాత చెప్పు విను విను విన్నాక నువ్వు అగ్రీ డిజ్ రిజెక్ట్ అది వేరే సంగతి బట్ వినో then he will be interested in sharing the information with you otherwise he will not be interested do not jump to the conclusion that you have understood everything sadhananga mana meeda manaku entha namaka vante mottham telusukonu nake evaru cheptaru evaru cheppina ne vera okka sari decide aithe commit aithe malli na maata nene epinanu evaro ye baba aithe evi some more don'ts interrupting when others are speaking ప్రిపేరింగ్ దవర్ రెస్పాన్స్ మల్టీ టాస్కింగ్ అండ్ ఫిల్టరింగ్ ఉదాహరణకి ఒక ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి అనుకుందాం నేను ఇంకో ప్రాంతానికి చెందిన వ్యక్తి అనుకుందాం ఆయనకు నాకు మొదటి నుంచి పడదనుకుందాం సీలర్థమైంది కదా ఇప్పుడు ఆయన వచ్చి ఇవాళ రిటైర్ అవుతున్నాను ఓ పార్టీ ఇస్తున్నాను రెండేళ్ళు అంటాడు నాకు మొదటి నుంచి అభిప్రాయం ఉన్నది ఆయన మీద వేరే అభిప్రాయం ఉంది అలానే రియాక్ట్ అవుతాను నేను పీడ వదిలేది నీ పార్టీ కూడా వస్తానా నేను నీకు అర్థమవుతోందా ఐఎమ్ ప్రిపేరింగ్ మై రెస్పాన్స్ విత్ మై ప్రెజుడీస్ ఐఎమ్ నాట్ రియాక్టింగ్ రో పొద్దున నేను రిటైర్ అవుతా వచ్చే ఈ నెల ఆయన రిటైర్ అవుతున్నాడు దాని వెళ్దాం పార్టీ ఏమోనాయా అప్పుడు ఏదో అవసరం అనుకున్నాం గానీ ఫర్ గెట్ ఇట్ లెట్స్ బీ ఫ్రెండ్స్ అంటే ఎట్లుంటుంది ఇక చూపిస్తే కదా నువ్వు పోతావు పెన్షన్ ఇక్కడి నుంచి రావాలి కదా నేను ఆపనా Surely you must be a good listener. Without that you cannot be an effective communicator. 70% of our communication is misunderstood, misinterpreted, rejected, distorted or not heard. That's why be careful. Don't assume. No one can tell you. No one can tell you. No one can tell you. No one can tell you. No one can tell you. No one can tell you. వాళ్ల వయస్సును బట్టి స్థాయిని బట్టి చదువును బట్టి ఇక్కడ మనసు ఉన్నదా లేదా అనేటువంటి దాన్ని బట్టి వాళ్లకు అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు బ్యారియర్స్ టు కమ్యూనికేషన్ ఉంటాయి జాగ్రత్త అడ్డుగోడలు ఇప్పుడు నిజానికి ఈ తలుపుకి తలుపు తీసే వీలుంది కాబట్టి అది గోడ కాదు తలుపు కాబట్టి వెళ్లేందుకు వచ్చేందుకు అవకాశం ఉంది మామూలుగా తలుపు పెడితే లోపలేం జరుగుతుందో బయట ఉన్న తెలియదు అందుకని చిన్న అద్దం ముక్క మధ్యలో పెట్టేసరికి బయట ఉన్న డిస్టర్బ్ చేయకుండా అలా చూసి వెళ్లిపోవచ్చు లేకపోతే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పోరాగాడు డిస్టర్బెన్స్ చావు ఇప్పుడు వచ్చి సార్ ఉన్నారా సార్ చూడ చూసామన్నారు సార్ అందుకని వచ్చారు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను చూసి వెళ్ళిపో నిజంగానే ఏదో పేపర్ ఇవ్వాలి ఏదో వస్తువు ఇవ్వాలి లేకపోతే తీసుకోవాలి కాబట్టి వచ్చాము వెల్కమ్ బికాస్ యూ ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ అంటే ఒక స్పష్టమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే తత్వం మనలో ఉండాలా లేక దుర్వినియోగం చేసే తత్వం ఉండాలా కైండ్లీ డూ ఎన్ అనాలిసిస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమిటి మీ సామర్థ్యం బాగా పుస్తకాలు చదివారు సాహిత్యం చదివారు పోయిటరీ చదివారు కోట్ చేయగలరు చక్కని సామర్థ్యం మీకుంది లేదు సార్ ఇవేం చదవలేదు సార్ ఏదో టెక్నికల్ చదువుకున్నాను చిన్న ఉద్యోగం చేస్తున్నాను నేను ప్రమోషన్ వచ్చింది దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్ తప్పేముంది నో యువర్ స్ట్రెంగ్స్ నో యువర్ వీక్నెసెస్ సో దట్ యున్ థింక్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ స్ట్రెంగ్స్ ఫర్దర్ స్ట్రెంగ్ యువర్ స్ట్రెంగ్స్ వీకెనింగ్ యువర్ వీక్నెసెస్ ఉన్న బలహీనత తగ్గించుకోండి ఉదాహరణ సార్ మేము తెలుగు మీడియం సార్ గ్రామర్ సరిగా చదవలేదు నేర్చుకో ఇప్పుడు మేము బ్రహ్మ విద్యన తపస్ చేయాలా చెట్టు కూర్చుని గ్రామర్ నేర్చుకోవడానికి తెలిసిన దగ్గర పోయి కూర్చుంటే చెప్తాడు లేదు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ చెప్పిన దగ్గర పోయి సార్ నెల రోజులు గ్రామర్ పాఠం చెప్పండి సార్ అంటే చెప్తాడు యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్ పాస్ టెన్స్ ఇది టెన్స్ అదంతా చెప్తాడు నేర్చుకో లేదు మీ పిల్లవాడు చదువుతున్నాడు పాటు కూర్చుని నేర్చుకో ఆ పుస్తకం పట్టుకో రెండు మార్చిన గ్రామర్ ఇంకోసారి followers english use says but ko telustundi ye anta kashtamaadi communication is important because it inspires confidence builds respect helps to make friends reveals your ability to others more importantly next topic link develops a distinct personality enta dhariyanga enta chakkaga enta spashtanga enta prabhavapitamga nu cheppagalugutunavo adini vyaktitvam mundu oka addam pettinattu avutundi ఇతరులు నిన్ను అర్థం చేసుకునేందుకు నువ్వు అవకాశం కల్పించినట్టు అవుతుంది ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు అక్కర్లా మంచి లక్షణాలు ఉంటే చాలు పోటీ పడక్కర్లా పోట్లాట లేకుండా ఉంటే చాలు అది జీవితం యొక్క పరమార్థం ఇదేదో కేవలం ఉద్యోగంలో బాగా పనిచేయటం కోసం పనికొచ్చే టాపిక్ అని అనుకోకండి ఇంట్లో మన జీవితాలను వ్యక్తిగత జీవితాలను సంసార జీవితాలను మరికింత మెరుగుపరుచుకోవటానికి కూడా పనికొచ్చేటువంటి విషయం అందుకని మనకున్న ప్రస్తుత సామర్థ్యాన్ని శక్తి సామర్థ్యాలను స్పష్టతను అవగాహనను కొంచెం పెంచుకోవటానికి ఎందుకు ప్రయత్నించకూడదు ప్రయత్నించండి అని అర్థం అన్నమాట एफेक्टिव अंत प्रभावोपेतम कम्यूनक स्की जरूर व्यक्त प्रभा चूप्व समस्थ पाल कव्य अभिद्धिपरच्छाव फल राजया साधु इवी लाभालस्तमंडी మీరు ఏ పనికి వినియోగించదలుచుకుంటున్నారో మీ ఇష్టం దానికి వాడుకోవచ్చు అందుకని గెట్ మోటివేటెడ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ వయస్సును బట్టి చదువును బట్టి అవకాశాన్ని బట్టి ఉదాహరణకు ఊరికే చెప్తున్నా ఇది కాదు ఓ టీచర్ ఇంట్లో పుట్టిన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు మొదటి నుంచి కొంచెం చదువుపై ధ్యాస కమ్యూనికేషన్ కొంచెం ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఏ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో మరో వృత్తి నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ అమ్మా నాన్నకు రాదు వీళ్లకు రాదు తప్పట్టడంలా నేను ఏమనుకోకండి సి నారాయణ రెడ్డి గారని ఒక ఆయన సినిమా పాటలు రాస్తారు సినారే అంటారు తెలుసు కదా మీకు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి నేను తెలుసా నాకు తెలియదు ఆయన చెప్పేది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి వాళ్ళ నాన్న కవిత్వం చెప్పిందా అమ్మ చెప్పిందా హనుమాజీపేట కాదు కరీంనగర్ వేములవాడ అంటావు ఇదండి గురువు గారికి ఎంత తెలుసో కనుక్కునే శిష్యుడు దొరికాడు అండి నాకు ఇప్పుడు ద్రోణాచారు్యుడు అర్జునుడికి నేర్పిస్తే అదే అర్జునుడు నీవు నేర్పిన విద్యే నీ రదాక్ష అని ద్రోణాచారుని కథం సమజైంది కదా మీకు ఇప్పుడు నాకు తెలుసు ఆయన అడుగుతున్నాడు అదే సరేగా పోతలేడ పుట్టిండు రెండు పదాలు వేరు వేరు చెప్పినావు వరంగల్ ఊరుగల్ కాదు అప్పట్లో వరంగల్ లేకుండే అప్పుడు ఊరుగల్ ఉండే తర్వాత వరంగల్ అయింది నోరు జరక్క నువ్వు వరంగల్ ఊరుగల్ అవుతా అదే వరంగల్ అవుతుంది విశాఖపట్నం వైజాగ్ అవుతుంది వైజాగ్ విశాఖపట్నం అవుతుందా అట్ల తాసులుతారు వాళ్ళుతారు నిజామాబాద్ని ఇందూరు అంటారు శ్రీకాకుళండి చిక్కోలు అనరు విజయనగరం ఉండి పాత పేరండి మీకు అర్థమైందా నేను చెప్పేది ది ఎబిలిటీ టు లిజన్ ఈజ్ నేచర్స్ గిఫ్ట్ అబ్జర్వ్ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ కాన్సంట్రేషన్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఇంటెలిజెన్స్ కంబైన్ దీస్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ బాడీ లాంగ్వేజ్ విచ్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ వాయిస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ వర్డ్స్ యూజ్ ఈజ్ సెవెన్ పర్సెంట్ టోటల్ యాక్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ దయచేసి నన్ను కాస్సేపు చూడండి అయిపోయాక స్లైడ్ అయినాక అడుగు చెప్తాం బాడీ లాంగ్వేజ్ ఫిఫ్టీ ఫైవ్ మోర్ దాన్ హాఫ్ దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఇన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టొనాలిటీ ఆఫ్ వాయిస్ స్టాండ్ సెకండ్ ఎట్ వర్డ్స్ వు యూజ్ ఈజ్ ఎ మియర్ సెవెన్ సాధారణంగా మనం ఏమనుకుంటామంటే నేదో జూనియర్ ఇంజనీర్ని ఆయన సీనియర్ ఇంజనీర్ నేను డిప్లొమా చదివిన ఆయన ఇంజనీరింగ్ చదివిండు ఆయన ఎక్కువ చదివిండు వయసు ఎక్కువ ఉన్నది ఎక్కువ పుస్తకాలు చదువుతాడు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది ఎక్కువ పదాలు వచ్చు అందువలన ఆయన బాగా మాట్లాడగలుగుతున్నాడు నాకు వల్ల కాదు ఇది మన స్టైల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ మీ పేరు ఏందో చెప్పరు ప్రభాకర్ రావు సార్ మీ పేరు బాలకృష్ణ బాలకృష్ణ తర్వాత వాడుకుంటా రెండు పేర్లు నథింగ్ మీనింగ్ టు ది పర్సన్స్ కన్సర్ ప్రభాకర్ రావు గారు నేను సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర నిల్చుంటే నేను అడుగుక్కుపోతూ చూశా వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క పిల్లు ఉన్నది నీకేమైనా అర్థమైందా చిన్న అంటాడు చవిపోయి కట్టుతాడు కుక్క పిల్ల అంటాడు ఇంతసైజ్ కుక్కలు ఏవైనా ఉంటాయా కుక్కను చూసిండా గార్దేవి చూసిండా గుర్రాన్ని చూసిండా అదే ప్రభాకర్ రావు అని అంటే ఇప్పుడు కుక్కే లేదా మీకు అర్థమవుతుందా కన్ఫ్యూషన్ లేక ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బాడీ లాంగ్వేజ్ లో చెప్తున్నా మీకు ప్రభాకర్ రావు గారు మొన్న వాళ్ళ పుట్టినరోజుకి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చాడు నీ పేరే బాలకృష్ణ బాలకృష్ణ అంటే నాకు ఏదో బాలకృష్ణ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అర్థమైందా అరే ప్రభాకర్ రావు పదివేలు ఖర్చు పెట్టాడన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే పది రెట్లు కాకపోయినా జర్ర ఎక్కువ చెప్పొద్దు నేనేం చేస్తున్నా కన్ఫ్యూజ్ చేస్తున్నా మిమ్మల్ని కాంగ్రేయన్స్ లేదు స్పష్టత లేదు మసక ఒక్కొక్కడికి ఒక్కో అర్థం వస్తోంది వేరే అర్థం వచ్చేటట్టు నేను ప్రవర్తిస్తున్నా ప్రభాకర్ రావండి పదివేలు ఖర్చు పెట్టాడండి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు ఏం చూడండి లక్ష ఖర్చు పెట్టాడు ఏంటది మీకు అర్థమవుతుందా కన్ఫ్యూజన్ జాగ్రత్త ఇప్పుడు అడగాను ప్రశ్న రెండోది ఇవే ఉండదు మూడు రోజులు అయిపోయింది స్లైడ్ అయిపోతుంది టొనాలిటీ ఆఫ్ వాయిస్ ఇందా మాట్లాడుతున్నా మీరు వింటున్నారు కదా నాకొంతు బాగుంది నేను కాదు ఏదో మాట్లాడుతుంటే ఏదో వింటున్నారు చాలా బాగుంటే సంతోషం ఇప్పుడు ఒక ఇరవై సెకండ్లు నన్ను టాలరేట్ చెయ్యండి టాలరేట్ అన్న పదం వాడాను కాబట్టి మీకు అర్థమైపోవాలి నేనేం చేయబోతున్నాను మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ భావ ప్రకటన ఎంత ముఖ్యమైనటువంటి విషయం అంటే అది లేకపోతే మనం జీవించినట్టే లెక్క సార్ మీరేమైనా మాట్లాడదలిస్తే రాసి ఇవ్వండి చదువుకుంటా గాని మూడు గంటలు ఇట్లా భరించలేము సార్ మీకు అర్థమైందా లేదా థీన్ గంటే ఏం శిక్ష సార్ ఇది మూడు గంటలు మీకేమైనా పాయింట్స్ ఉంటే రాసి ఇవ్వండి మేము చదువుకుంటా మిమ్మల్ని ఏం అడగము విల్ నాట్ డిస్టర్బ్ యూ నీకు అర్థమవుతోందా అది టొనాలిటీ ఆఫ్ వాయిస్ మూడవది వర్డ్స్ దట్ యుస్ ఆ వర్డ్స్ లో కూడా మళ్ళీ ఇంపార్టెన్స్ ఉంది నాకు చాలా చక్కని ఆత్మీయులు నేను వెళ్లే తొందరలో ఉన్నా తలుపు తీసుకునే ఎక్స్క్యూజ్ పేరు అని వచ్చారు హా బాలకృష్ణ రావా ఏంటే చాలా రోజుల తర్వాత ఫోన్ ముడిదేవి ఏంటో అని అంటాను నేను ఆయనంటే నాకు పడదు నమస్కారం రండి రండి అని అన్న ఇంకేమంటారా రావద్దననా కోపడ్డా నమస్కారం రండి అంటే రండి అన్న పదానికి అర్థమేమిటి నమస్కారం అన్న పదానికి అర్థమేమిటి ఈ రెండు రేపు పలికిన తీరులో వస్తున్న అర్థం ఏమిటి నీకు అర్థంతోంది కదా ఇంత కాంప్లికేటెడ్ ఈ కమ్యూనికేషన్ అనేటువంటి టాప్ బాడీ లాంగ్వేజ్ గురించి అదే ఎఫెక్ట్ చూసినవా ఎట్లాంటి సువర్శన చక్ర ప్రయోగం చేశామంటే నీ డౌట్ ఎగిరిపోయేటట్లు చేసిన ఇప్పుడు ఈ డౌట్ అడుగు ఏమో అడుతావు ఏమో నాకు ఇబ్బంది నరసింహస్వామి అవతారంలో వాడు ఏం చేసిండే రాక్షసుడు విష్ణుమూర్తి కొడుకు బ్రహ్మ అని తెలుసు కానీ బ్రహ్మ కోసం చేసి చావకుండా వరవి ఇవ్వను అన్నాడు అయితే సరే పొద్దునొద్దు సాయంత్రం ఇంటి బయట వద్దు ఇంటి లోపల వద్దు ఆయుధంతో వద్దు అదొద్దు ఇదొద్దు అని ఓ చెప్పిండు పర్వాలేదు గ్రాంటెడ్ అన్నాడు ఈయన గ్రాంట్ ఇచ్చిండు ఆయన లిస్టు రాసుకున్నాడు అందుకని పొద్దున సాయంత్రము కాక బునిమాపు సంధ్య ఇంటి బయట లోపల కాకుండా గడప మీద ఆయుధాలతో కాకుండా గోళ్లతో మనుషులు కాకుండా మనిషి సింహము అవతారము ఇన్ని లిస్టు రాసుకుని టిక్కు టిక్కు టిక్కు టిక్కు చెక్ లిస్టు టిక్కేది ముహూర్తం వచ్చింది చల్లరా అర్థమైందా అది సంగతి సో నీ ప్రశ్న థాట్స్ బికమ్ వర్డ్స్ థాట్ లెస్ వర్డ్స్ ఆర్ డేంజరస్ వర్డ్స్ ఇన్స్పైర్ యూ టు యాక్ట్ Thoughtless actions are more dangerous. Actionless thoughts are useless. Unexpressed thoughts are useless. Actions repeatedly performed become habits. Habits constitute your character. That means a thinking head, a feeling heart, and a performing set of hands is necessary. The hands that serve are holier than the lips that pray, and mother terasa hunter. Prathin che padavul akanna, tapukadu akana aguddu an artham. ఆ ప్రార్థన యొక్క అంతరార్థం ఏమిటంటే నువ్వు సేవ చేయవలే ప్రేమతో ఐదు లక్షలు లేకపోతే ఎందుకు ప్రార్థన ఇరవై నాలుగు గంటలు నువ్వు కూర్చుని ఎవడికి లాభం సెవెన్ సీజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పని సర్టన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి చాలా బ్రీఫ్గా చెప్తాను ఎందుకంటే మనకు టైం నేను పన్నెండు చెప్పా కాబట్టి కంప్లీట్ అవ్వాలి కంప్లీట్నెస్ కన్సైజ్నెస్ కన్సిడరేషన్ కాంక్రీట్నెస్ క్లారిటీ కర్టిసీ కరెక్ట్నెస్ సో ఇట్లా చెప్తే ఏం లాభం సా చదువుకోండి మీకు ఇస్తాను నేనది అన్ని తేలిగ్గా అర్థం అవుతాయి ఎందుకంటే నా నోట్స్ లాగా నేను నా కోసం తయారు చేసుకున్నది ఒక్కొక్క దాన్ని పట్టిపట్టి కరెక్ట్నెస్ యూజ్ ది రైట్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉన్నటువంటి మీతో నేను మాట్లాడటానికి చాలా మహదానంగా ఉంది ఏమర్థం కాలేదు ఎందుకు ఆ స్థాయి లాంగ్వేజ్ కమ్యూనికేట్ టు express not to impress nakedo vachani na teluvitedu pradarshinchataniki communicate cheyodepudu edutu vaadi sthayini vatti vaadiki artham ayitattu communicate cheyali check accuracy of figures facts and words etc avadhha cheppoddu ayana 10000 kharchu pettte 10000 ani cheppu laksha rayaniki pettaku 10000 neenaku pettaku imadakai ayanike atalakai eenaki pettoddu maintain acceptable writing mechanisms where written communication skills are emphasized 15 tips for you చాలా తేలికండి బోర్డ్స్ నట్స్ అండ్ బోర్డ్స్ ఆఫ్ ద టాపిక్ అనమాట ఇది ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ మంచి పుస్తకాలు చదవమని ఇందాకే చెప్పాను నేను దానివల్ల లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇంప్రూవ్ ప్రొనౌన్సియేషన్ స్పష్టత ఉచ్చారణ ఒకటంటే ఒకటి వినబడి ఇంకో అర్థం రాకూడదు వర్క్ ఆన్ వాయిస్ మాడ్యులేషన్ ఉదాత్త అనుదాత్త స్వరాల వేద ప్రవచనాలు వద్దు కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ స్థాయిలో మాట్లాడాలో ఏ పదాన్ని ఏ పద్దతిలో పలకాలో ఆ పద్దతిలో పలకటం అలవాటు చేసుకో వర్క్ ఆన్ బాడీ లాంగ్వేజ్ ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు రీడ్ మోర్ ఆఫ్ గుడ్ ప్రోజ్ ఆఫీస్ నుంచి ఇంటికి రావడంతోనే రిమోట్ తీసుకుని మంగళహారం ఇస్తూ ఉంటామే ఛానల్స్ మార్చుకుంటూ వద్దు రోజుకో పావు గంట అరగంట మంచి ప్రోస్ చదవండి పోయిటరీ కూడా చదవండి లిజన్ మోర్ అటెంటివ్లీ జాగ్రత్తగా వినండి ఒక్కో ప్రాంతం ఒక్కో యాస ఒక్కో భాష మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు ఆయన ఊరు అడ్రస్ ఎందుకులే కాని ఆయన ఎలా మాట్లాడేవాడు అంటే ఫాస్ట్ ఆర్ టూ స్లో అని చెప్పానే టూ ఫాస్ట్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన గురువారం పెడతాను ఇవాళ పోయినాడు సోమవారం పొదుగురు వస్తా ఏమే ఇవాళ గురువారం కదా రెండు రోజులు క్యాజువల్ లూ పెడతాను సాయంత్రం వెళ్తాను సోమవారం తిరిగి వస్తాను ఏమవుతుంది అని అడుతారు అర్థం ఏమన్నా అర్థమైందా మీకు నేను ఎంత చెప్పినప్పుడు ఒక్క ముక్క అర్థమైతే కష్టం నా ప్రాంతంలో వాళ్ళందరూ వేగంగా మాట్లాడతారు ఇంకో ప్రాంతంలో కొందరు సాగ తీసి మాట్లాడతారు నేనున్నా కదా నువ్వు ఉన్నావు కదా మన ఇద్దరం బాధ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ను లేనప్పుడు నేను ఈ పని చేస్తా కదా మరి నేలేనప్పుడు నువ్వు నా పని చేయాలా పెండింగ్ ఎట్లా పెడతావు అరే రెండు రోజులు లీవ్ పెడుతున్నా సెక్షన్ లో ఇంపార్టెంట్ ఉంటే చూసుకోవాలి అంటే సరే అయిపోలే ఎందుకు ఇంత సాగ తీసి ఎప్పుడు కానీ నువ్వు ఉన్నావు కదా నేనున్నాను కదా నువ్వు నేను చేస్తా కదా మరి లీవ్ పెట్టినప్పుడు నువ్వు చేయొద్దా ఎందుకు ఇంత ఇంట్రక్షన్ అనుకోకుండా రెండు రోజులు లీవ్ పెట్టినాయా తాళం చేతులు ఇస్తూనే సార్ పిలుస్తే అర్జెంట్ పేపర్లు ఎవరుంటో తీసుకునేవ్ అయిపోయావు ఇంటరాక్ట్ విత్ క్వాలిటేటివ్ పీపుల్ ఇందాక సజ్జన సాంగత్యం అని చెప్పే గుర్తుందా క్వాలిటేటివ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వండి ఇంప్రూవ్ ఆన్ యువర్ స్టైల్ ఆఫ్ కాన్వర్సేషన్ అండ్ డిస్కషన్ ప్రతి నెగటివ్ గా ఆలోచించు ప్రతి దానికి చర్చ నువ్వేదో అంటే ఒప్పుకోను రూపాయి నూరు పై ఎప్పటికెళ్ళి dollar karo ek rupayalanta nurendu kavadu anni negative practice meditation konchu sthiramastvam ostundi spashtata ostundi welcome positive and good thoughts think and speak not speak and think do not speak too fast or too slow match audience use simple vocabulary Avoid jargon. Speak to express and not to impress. Look presentable, positive and confident. You are a good man, a good man, a good man, a good man. You are an acceptable welcome experience. You are an un-welcome experience. You are a good man. ఏం చేయాలి వన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పదిహేను కావాలంటే మూడు నాలుగు యాడ్ చేసుకోండి ఒక లిస్టు తయారు చేసుకుని సెల్ఫ్ స్కోర్ యాజ్ ఆన్ టుడే ఉదాహరణకు చెప్పిన పదిహేను పాయింట్స్ లో ఒక నిమిషం ఇక్కడే ఉన్నాము సార్ మీరు ఏదో పాయింట్ సెలెక్ట్ చేయండి సార్ యూ సింపుల్ ఒకాబులరీ అవాయిడ్ జార్గండ్ మీరు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ సీనియర్ బాసు మీరు మాట్లాడుతూ బహుశా టెక్నికల్ జార్గన్ వాడే అలా వాడు తప్పదు కొన్ని ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకో ఇలా చేయాలి అలా చేయనప్పుడు టెక్నికల్ జార్గన్ వాడాలా అవునా సింపుల్ విషయాలలో ఆయన రిటైర్మెంట్ పార్టీకి టెక్నికల్ జార్గన్ ఏమున్నది క్లియర్ రైట్ ఇప్పుడు మీకు జీరో టు టెన్ లో టెక్నికల్ జార్గన్ అవసరాన్ని బట్టి వాడతారు అనవసరమైతే వాడరు సింపుల్ అందరికీ అర్థమయ్యే భాష మాట్లాడతారనే విషయం గురించి మీ సామర్థ్యానికి మీరు ఇస్తున్న సెల్ఫ్ స్కోర్ ఎంత 0 టు టెన్ లో రేపు ఉండవయా ఆయన చెప్పని సెల్ఫ్ స్కోర్ అంటే నువ్వు ప్రభాకర్ చెప్పాలా బాలకృష్ణ చెప్పాలా ఇప్పుడు చూడండి నేనేంతో మాట్లాడుతున్నా అనుకోదు మీ అందరితో మాట్లాడుతున్నా ఒక అంశం తన యొక్క సామర్థ్యం ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ అని డిసైడ్ చేశాడు డిసైడ్ చేసినప్పుడు మూడు నెలల తర్వాత ఈ ఫైవ్ బై టెన్ ఏమవ్వాలని అనుకుంటున్నారు కనీసం సిక్స్ బై టెన్ కావాలంటే ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు థింక్ అండ్ స్పీక్ అని చెప్పా కదా స్పీక్ అండ్ థింక్ కాదు కదా అందుకని మామూలుగా టెక్నికల్ జాగంలో మాట్లాడదు లెట్ హస్ గో టెక్స్ అని చెప్పేటువంటి వ్యక్తి టెక్టికల్ పక్కన నడిచిపెట్టు మామూలు భాషలో మాట్లాడు సాధారణ భాషలో మాట్లాడనేటువంటి విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అలా అండ్ సో ఆన్ అంటే మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తూ పోతే ఓ రెండు మూడేళ్లు అయ్యేసరికి ఫైవ్ బై టెన్ అని చెప్పినటువంటి ఈన రేపు పొద్దున సిక్స్ బై టెన్ సెవెన్ బై టెన్ ఎయిట్ బై టెన్ నైన్ బై టెన్ అని ఇంకెన్నేళ్ల సర్వీస్ ఉంది టెన్ ఇయర్స్ ఈ పదేళ్లలో అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించి ఇలాంటి వాడు మా డిపార్ట్మెంట్ లో మరొకటి అని అనిపించుకోవాలి క్లియర్ అది పర్పస్ ఆఫ్ దట్ అనమాట వీ డిటర్మైన్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ స్టైల్స్ observe others carefully and launch a committed program to improve your communication skills understand that not everyone is like you try different ways of communicating with different types of people be aware of the values attitudes pressures and prejudices of others they will not be the same as yours habituate yourself to improve your communication skills when do you want to begin now is the time if you don't decide now it is always postponed and will never be begun you will find that your destiny can be rewritten if you improve your communication skills deshamunu preminchamanna manchi annadi penchamanna otti matalu katti pettoyi gatti mel talapettamu aa naalug ideasu chalu vyaktini deshani samajanni samsthalni baagu parichatalaniki good luck how was the lecture and adagochcha adakodi అడగాలి కదా అంటే ఏమైనా పాయింట్స్ అని ఇందాక కావాల్సినవి దొరికినా లేదా ఓపిక పట్టుంటే దొరికే ఇంతసేపు విన్నారు కదా వాట్ డూ యూ వాంట్ టు రిమెంబర్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ డూ యూ వాంట్ ఇంప్లిమెంట్ నాటిన విత్తనాలే మొలకెత్తి ఫలాలనిస్తాయి జోబులో పెట్టుకున్నటువంటి విత్తనాలు మొలకెత్తవు పండ్లనీయవు విన్న దాంట్లోంచి మీకు ఏదవసరమో మీ సెల్ స్కోర్ ఏమిటో దాన్ని బట్టి వాడుకోండి ఇది కాస్త ఇప్పుడు నోట్ చేసుకోండి దాని నుంచి నేనే రాయొద్దని చెప్పినా కదా ఇప్పుడు ఆ నోట్బుక్ లలో రాసుకోండి మీ అందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందా ఉంటది కదా ఉండాలా ఆఫీస్ ఉన్నాక ఉండాలి రైట్ సో రెండే రెండు లైన్లు రాసుకోండి ఇంకేం రాసుకోవద్దు డబ్ల్యూడబ్ల్యూ అనే అడ్రస్ వెబ్సైట్ అడ్రస్ రాసుకోండి పూలబాటా అని రాసుకోండి ఇంకేం రాసుకోవద్దు ఆ వెబ్సైట్ కు వెళ్లి పూలబాట అని గనక మీరు వెతికినట్లయితే మీకు ఫైవ్ పబ్లికేషన్స్ ఇన్ తెలుగు టూ పబ్లికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ వేరియస్ టాపిక్స్ రిలేటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ టైమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా యూ విల్ గెట్ అప్ ఫ్రీలీ ఆ రెండు లైన్లే రాసుకో ఇంకేం రాసుకోవద్దు ప్లస్ ఇదేదో స్టాటిస్టిక్స్ ఏం ఏం రెండు లైమ్ రాసుకోలే ఇంకా P-O-O-L-A-B-A-T-A पीडबलओए बी एटर्त पुव राइट इन स्टाटिस्टिंद विन इतम चूसर डों वरी अबौउट नोटेसै डबल्यू डब्ल्यूडब्यू डाट आरके आर्सैट प्र विश्वनाथम स्पेलिंग करेक्ट नोटी लेनी चोट हेच्चे उन् चोट तीस No results Professor V. डी हेच टीजे पंचायत नो रिजल्ट फौंडर वस्तु प्रोफेसर विश्वनाथम करेक्ट स्पे नोट इ विश्वनाथमी सबसे वो लचर्स दूसरी కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేను మూడు గంటలు మాట్లాడింది ఆరు గంటలు మాట్లాడినా కూడా ఓపెన్ గా వెతుకుతే దొరుకుతాయి డేట్ వారి ప్లేస్ వారి నే ఇచ్చాను రైట్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకోసం తీసుకొచ్చిన ఎ బ్రిడ్జిడ్ రివైజ్డ్ వర్షన్ इंतक ओलर वर्षन रुन डब्ल्यू डल्यू डब्ल्यू विश्वपल्ली फोर्तक चालू इंकेमी अवसर अवसर टागु आर्वाईडी वीमेल नंबर 9493-101-328. नई फोर नई वन जीरो वन थ्री टूट आम क्लीयर रास्क इंकोक वे सैट अंडरअ अवसर टाइम ले दा दा నేను తయారు చేసిన ఒక రెండు వందలు అందులో దొరికితే ప్రపంచంలో మొత్తం తయారు చేసిన ఓ లక్షలు దొరుకుతాయి అందులో నీకు ఓపిక ఉంటే వెతుక్కోవచ్చు ఏం టాపిక్ అంటే ఆ టాపిక్ మీద క్లియర్ చాలా ఏమండి మాట్లాడరేమయ్యా కమ్యూనికేషన్ స్కిల్స్ గంట చెప్పిన తర్వాత మాట్లాడరేం ప్రశ్న అడిగితే యూ క్యాన్ రిమూవ్ మై నేమ్ పుట్ యువర్ నేమ్ అని చూసి ఇట్ గాడ్ బ్లెస్ యూ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఏమన్నా మంచిది ఉంటే పంచుకోండి పెంచండి ఫీల బర్లా అయ్యో ఆయన్ని మనం ఎందుకు వాడుకోవాలి అని చెప్పండి నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను కాబట్టి దానికి మీరు ఒక లైన్ రాస్తే సార్ ఈఎస్సీఐ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో వాళ్ళ తేదీనాడు మేము క్లాస్ అటెండ్ చేసాము దాన్ని పీపీటీ పంపండి నేరుగా మీ అడ్రస్ కి పంపించేస్తాం ఓకే థ్యాంక్స్ అలాట్ లెట్స్ మూవ్ ఆన్ టు ది సెకండ్ టాపిక్